ఇప్పుడు ఈశ్వరుణ్ణి యోగమాయ కప్పివేసిందన్నారు అంటే కప్పివేయడం అంటే తెలియకుండా చేసేయటం అంతే కదా కప్పివేయడం అంటే ఇక్కడ మేఘం సూర్యుణ్ణి కప్పివేసింది అంటే సూర్యుడు ప్రకాశించడం మానేశాడా కాదు అలాగే యోగమాయ ఈశ్వరుణ్ణి కప్పివేసింది అంటే ఈశ్వరుడు పాపం అజ్ఞానంలో పడిపోయాడు ఆయనకి తన స్వరూపం తనకు తెలియకుండా అయిపోయింది అని మీరు అనగలుగుతారా కాదు కాబట్టి ఈశ్వరుణ్ణి కప్పివేసింది అంటే అర్థం జీవదృష్టితోటి చెప్పిన మాట తప్ప అంతేగాని ఈ యోగమాయ ఈశ్వరుణ్ణైన నన్ను నా జ్ఞానాన్ని నా స్వరూప జ్ఞానాన్ని అడ్డుకున్నది అని మాత్రం కాదు ఇప్పుడు జీవుడు ఉన్నాడు జీవుడికి స్వరూప జ్ఞానం లేదు వాడి స్వరూపం ఆత్మ పూర్ణము అది వాడికి తెలియదు వాడు అంచేతనే జీవుడుగా అజ్ఞానిగా ఉన్నాడు ఈశ్వరుణ్ణి కూడా కప్పేసింది అంటే ఈ జీవుడి విషయంలో ఏది కప్పేసింది యోగమాయ కప్పేసింది అయితే ఈశ్వరుని కూడా ఈశ్వరుడు అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడిని కూడా యోగమాయ కప్పేసింది అంటే శ్రీకృష్ణుడికి కూడా జ్ఞానము యోగమాయ చేత అడ్డువేయబడింది అని చెప్పగలుగుతామా చెప్పలేదు అది కరెక్ట్ కాదు అలా చెప్పబోద్దు అదే నేను ముందే చెప్పేసి మీకు యాంటిసిపేట్ చేసి సూర్యుడిని మేఘము కప్పివేసింది మాట ఉంటే స్థూలంగా మీకు అలా కరెక్ట్ అనిపించినా అది సూక్ష్మంగా చూస్తే అది కరెక్ట్ కాదు అలాగే ఇక్కడ కూడా ఇక్కడ మాయా మాయావి జీవుడు మాయావి కాదు ఈశ్వరుడు మాయావి మాయను తన వశంలో పెట్టుకున్నవాడు మాయావి ఇప్పుడు మాయావి మాయను చేస్తాడు మాయా అంటే ఇంద్రజాలము ఇంద్రజాలాన్ని చేస్తాడు ఈ ఇంద్రజాలము మాయావిని మాయావిని భ్రమ పెడకుండా పెట్టదు ఎదురుకుండా కూర్చున్న ఆడియన్స్ని భ్రమ కలిగిస్తుంది తప్ప మాయావికి అది భ్రమ కలిగించదు ఆడియన్స్ని భ్రమ కలిగిస్తుంది తర్వాత ఆడియన్స్ కూడా ఆ భ్రమ కలిగించడానికి కావలసిన వాతావరణాన్ని ముందు నిర్మాణం చేస్తాడు దట్ దట్ అట్మాస్ఫియర్ దట్ అంబియాన్స్ అంటారు అంటే సైకలాజికల్ అట్మాస్ఫియర్ ముందు క్రియేట్ చేస్తాడు ఆ మాయావి మాయావి ముందు డ్రెస్ వేసుకొస్తాడు ఇప్పుడుగా నల్లటి కోటు వేసుకొస్తాడు ఓ టోపీ పెట్టుకుంటాడు వాళ్ళకు ఒక ఎటైర్ ఉండే మాయా ఈ ఇంద్రజాలం చేసేవాళ్ళు ఈ మెజీషియన్స్కు ఒక ఎటైర్ ఉంటుంది ఆ ఎటైర్ చూసిన వెంటనే మీరు సైకలాజికల్గా వీడు మ్యాజిక్ చేస్తాడు చాలా విడ్డూరమైన విషయాలని సృష్టిస్తాడు అని మీరు సిద్ధపడిపోతారు తర్వాత వాడి చేతిలో దండం ఒకటి ఉంటుంది అది మంత్రదండం అనమాట అది దాంతో ఇలా ఇలా అంటూ ఉంటాడు ఉంటే మీరు యు ఆర్ నౌ రెడీ ఫర్ ది మ్యాజిక్ తర్వాత వాడవ మంత్రం కూడా చెప్తాడు అబ్బ్రా కద్రా అంటాడు అనేప్పటికీ మంత్రం కూడా యాడ్ అవుతుంది అట్మాస్ఫియర్ కొంచెం ఇలాగా అలాగ డాన్సింగ్ స్టెప్స్ వస్తాడు నాకు మళ్ళీ కంగారు పడ్డావు ఈ శ్లోకం పూర్తి చేసి ఇంకో శ్లోకానికి అలా కంగారు పడితే మ్యాజిక్లు ఉండదు సావకాశంగా చేస్తాడు ఎందుకంటే నాలుగు మ్యాజిక్లతోటి గంటలు అతను నడపాలి నాలుగే అతను నాలుగే చేయాలి ఆ సేపు తర్వాత జనాల్ని వాళ్ళ అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ చేస్తాడు వాళ్ళు లోతుగా ఆలోచించడానికి వీరు లేకుండా చేస్తాడు చేసి వాళ్ళందరినీ మెస్మర ఇచ్చేసి ఇది అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివలింగం తీయడం వీళ్ళని పదింటి దగ్గర నుంచి తొమ్మిదింటికి పలహారం పెట్టేసి ఛాయ్ తాగిపించేసి భజనలో పెట్టేయాలి వీళ్ళు అలా భజన చేస్తూ ఉంటారు పన్నెండు అయ్యేప్పుడు రెడీగా ఉంటారు అప్పుడు శివలింగం తీయడం శివలింగం తీయడం అంటూ ఏమి ఉండదు ఇదే మళ్ళీ బయటకు తియ్యాలి వీళ్ళు ఏదో ఏదో భ్రమపడుతూ ఉంటారు జనాలు అది కూడా ఒక మ్యాజిక్కే ఈ మెజీషియన్ను ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు క్రియేట్ చేసి ఆ మాయ చేశానని అంటాడు ఆ మాయ ఇంతమంది ఆడియన్స్ని భ్రమింపజేస్తుంది ఆడియన్స్ ఒకళ్ళ ఇద్దర ఐదు వందల మంది ఉంటారు హాల్లో వాళ్ళందరూ భ్రమపడతారు కానీ మాయావి మాత్రం భ్రమపడ్డడు మాయావి యొక్క జ్ఞానాన్ని ఈ మాయ కప్పివేయదు ఈ ఐదు వందల మంది ఆడియన్స్ యొక్క జ్ఞానాన్ని మాత్రం కప్పివేస్తుంది అది మాయా అందు గురించే మహాత్ముడు దానికి మాయా అని పేరు పెట్టారు వ్యాసుడు ఆ పేరు పెట్టాడు వేదం పేరు పెట్టింది శంకర భగవత్పాదులు ఆ పేరు పెట్టారు మాయా మాయా అనే పదాన్ని ఇది మహామాయ ఈ జగత్తు సత్యం అనుకోకూడదు జగత్తు సత్యము అనుకుంటే బంధిస్తుంది జగత్తంతా మాయా అనుకుంటే కొంత మనస్సు తేలిక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తప్పక తెలుసుకోదగ్గ విషయం కనుక మాయావి మాయచేత బంధింపబడ్డడు అదే అంటున్నారు ఆయన యథా అన్యస్యాపి మాయా విన మాయా తద్వత్ ఈశ్వరుడు మాయావి మహామాయావి అయితే లోకంలో కూడా చిన్న చిన్న మాయావులు ఉన్నారు పిసి సుర్కోర్ సుర్కోర్ను సర్కార్ను ఏదో పేరుతో పిసి సర్కార్ సో ఆయన మాయావి అంటే మెజీషియన్ అలాగే హైదరాబాద్లో కూడా పట్టాభిరామ్మన్ ఒక మంచి మెజీషియన్ ఉంది నేను ఉపన్యాసానికి వెళ్ళాను నన్ను ఉపన్యాసం చెప్పన్నాను ఏదో నేను ఏదో ప్రారంభం బాగోలేక ఒప్పుకున్నాను ఒకప్పుడు ఇది ఒప్పుకున్న తర్వాత ఇది ఇరుక్కుపోతారు సో ఉపన్యాసం కూడా ఏదో టాపిక్ చాలా గంభీరమైన టాపిక్ భగవద్గీతకు సంబంధించిన టాపిక్ సరే వెళ్ళాను ఇంతటి హాలు ఉంది అయితే మొత్తం హారంతా కచాకచి నిండు ఉంది అంత చైర్స్ ఆ చైర్స్ ఫస్ట్ ఫైవ్ రోస్ మొత్తం ఆ కాలనీలో ఉన్నటువంటి హైస్కూలు కాలేజీ విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూర్చున్నారు ఫస్ట్ ఫైవ్ రోస్లో ఆరింటికి నా ఉపన్యాసం ఆరు నుంచి ఆరున్నర వరకు నేను మేక దగ్గరికి వెళ్ళేప్పటికీ వీళ్ళు నా ఆడియన్స్ పెద్దవాళ్ళు ఎవళ్ళు లేరు పెద్దలు ఉండాలి కదా భగవద్గీత పాఠానికి పెద్దలను కూర్చోబెడితే పాఠం కానీ ఈ పిల్ల పిల్లకాయలందరినీ తీసుకూచోపెట్టే భగవద్గీత చెప్పండి అని పెద్దవాళ్ళు ఎక్కడో పని చూసుకుంటూ ఉంటే వీడు ప్రారంభం వీడు వాళ్ళకేం భగవద్గీత చెప్తాడు సో వీళ్ళందరినీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోయి వాళ్ళందరూ నాకేసి చూస్తున్నారు నేను మొదలుపెట్టాను మొదలు పెడితే వాళ్ళు అల్లరి వినరు అప్పుడు రెండు నిమిషాలు అయ్యాక నాకు డౌట్ వచ్చింది ఏమండీ సంథింగ్ ఈజ్ రాంగ్ వాట్ ఈస్ దిస్ అని అంటే ఆరున్నరకి పట్టాభిరామ్ గారి మ్యాజిక్ షో వాళ్ళు ఫ్రెడ్ రోస్ అల్ ఆక్యుపై చేసి కూర్చున్నారు దగ్గర నుంచి చూడటం కోసం అంచేత వాళ్ళు ఏం చేశారంటే ఐదున్నరకే వచ్చేసి సీట్లన్నీ ఆకు ఆక్యుపై చేసేసారు ఈ పెద్దవాళ్ళందరూ వెనకాల సీట్లలో పడ్డారు ఇప్పుడు వాళ్ళని అడిగాను ఎమర్రా అరుణరికి మరి మ్యాజిక్ షో నేను ఇప్పుడు ఆరు ఐదు అయింది నన్నేమో ఉపన్యాసం చెప్పమని పిలిచారు ఉపన్యాసం చెప్పనా అని అడిగాను చెప్పు చెప్పు అన్నారు చాలా మంది కొంతమంది వద్దన్నారు ఇదేం చేయాలి నేను ఈ లోపల ఆర్గనైజర్స్ వచ్చి చెప్పండి సారండ నేనేం చెప్తానయా వీళ్ళందరినీ కూర్చోబెట్టారు మీరు అంటే ఈ ఆర్గనైజర్స్లో కొంతమంది వెళ్ళి మీరు వెనక్కి వెళ్ళండి పెద్దవాళ్ళు ముందుకు వస్తారని అదే చెప్పారు మేము చెప్పారు వాళ్ళు వెళ్ళమని చెప్పారు ఈ లోపల పట్టాభిరామ్ గారు వచ్చారు వచ్చి ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఆయన అప్పీలు చేశాడు స్వామీజీ ఉపన్యాసం చెప్తారు ఒక పది నిమిషాలు చెప్తారు మీరు శ్రద్ధగా వినాలి నేను కూడా వినాలనుకుంటున్నాను అని ఆయన అప్పీల్ చేస్తే ఆయన అప్పీలు విన్నారు మీరు మీరు కొంచెం అల్లం చేయడం మానేశారు అప్పుడు నేను తొందరగా నా పది నిమిషాల సమయం నేను ముగించేసి అయ్యా బఠాభిరావు గారు మీరు టేక్ ఓవర్ చేయండి అని ఆయన అప్పచెప్పారు ఆ తర్వాత ఆయన మ్యాజిక్ ఏదో చూపించాడు నేను కూడా చూశాను ఆయన ఆయన శిష్యుడు కూడా చేశారు కాబట్టి లోకంలో మాయావులు చాలామంది ఉంటారు మ్యుజీషియన్స్ కానీ మహామాయావి ఈశ్వరుడు సో ఈ జగత్ అనే నాటకాన్ని హైడ్రామా ఇంతటి హైడ్రామా అని మన ముందు ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈ హైడ్రామా సత్యం అనుకుని మనము మనము అల్లకల్లోలం అయిపోతూ ఉంటాం పిల్లి మొగ్గలు వేసేస్తూ తల్లకిందులు అయిపోతూ ఉంటాం ఇదంతా సత్యం ఇది ఇట్స్ ఎ కన్నింగ్ ఇల్యూషన్ అని మనం తెలుసుకోటానికి మనం చాలా కష్టపడిపోవాల్సి ఉంటుంది ఒప్పుకోరు తెలుసుకోరు ఎంత మాయంటేది ఇది ఈ ఈ మెజీషియన్ చేసేదంతా సత్యమైన పుస్తకాలు రాసినట్టుగా కొంతమంది ఈ జగత్తంతా సత్యమైన పుస్తకాలు రాసిపెట్టారు అంతటి మాయేది అంతటి వ్యామోహాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ మహామాయావి ఈశ్వరు కాబట్టి ఎప్పుడూ కూడా ఈశ్వరుణ్ణి అక్కడెక్కడో కూర్చుని మన కోరికలన్నీ తీర్చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు ఎవడు ప్రార్థన చేస్తే వాడు కోరిక తీర్చేస్తాడు ప్రార్థన చేయకపోతే వాడినేమో వాడిని ఎత్తి మీద బండరాయోతో పారేస్తాడు వాడినేమో అపకారం చేస్తాడు అలాగ అలాగా కాదు దట్ ఈస్ నాట్ ది వే ఈశ్వరుని ఎలా భావన చేయాలంటే ఆయన మహామాయావి ఈ జగత్ అనేటువంటి మహానాటకాన్ని మన ముందు ప్రదర్శిస్తున్నాడు ఇది నాటకము ఈ నాటకాన్ని నడిపిస్తున్నటువంటి సూత్రధారి ఈశ్వరుడు మనము సాక్షిగా ఉండి అది నాటకాన్ని నాటకంగా తెలుసుకుని మనం అసక్తంగా సో అసంగో విచరేదిహా ఈ జగత్తు మిథ్యా అని తెలుసుకుని ఈ జగత్తు అసంగుడుగా ఆసక్తి లేకుండా సంచరించవలేను అని మహాత్ములు చెప్తారు ఆ రకంగా దాన్ని అలా చూడాలి తప్ప పరిభాష కరెక్ట్ పరిభాషది ఈశ్వరుడు మహామాయావి జగత్తు ఇది పెద్ద పెద్ద నాటకము స్వప్నము వంటిది అని అలా ఒకటికి రెండుసార్లు అనుకుంటే మనస్సు తేలిక పడుతుంది ఎందుకంటే కరెక్ట్ పరిభాష క్రమంగా ఆ ఈశ్వరుని యొక్క మహిమ ఆ విభూతి మనకు హృదయంలో ఆత్మరూపంగా అనుభవానికి వస్తుంది ఆ మార్గంలో పయనించాలి కానీ ఆయన అక్కడ కూర్చుని నేను ఇక్కడ కూర్చున్నాను నేను కోరికలు తీర్చేస్తాడు అయితే ఇచ్చేసేస్తాడు వచ్చేసేస్తాడు అనే పరిభాష చాలా గడబెడ పరిభాష మాయా వినో మాయా తవ్వీనైస్ తర్వాతి శ్లోకం వేదాహం సమతీతమాునాష్యాందన కష్టన ఇప్పుడు ఈశ్వరుడు మాయావి ఆయ అంటే ఆయన యొక్క జ్ఞానానికి ఆ యోగమాయ ప్రతిబంధకము కాదు సూర్యుడికి మేఘము ప్రతిబంధకము కాదు సూర్యుడు మేఘాలు వచ్చాయి కాబట్టి సూర్యుడు ప్రకాశించడం మానేస్తాడా మానాడు కాబట్టి మాయావి అయిన ఈశ్వరునకు మాయ ప్రతిబంధకము కాదు అంటే ఆయన జ్ఞానము నిత్య జ్ఞానము నిత్య ప్రకాశస్వరూపుడుగా ఉండి సర్వజ్ఞుడై ఉంటాడు ఇప్పుడు జీవుని యొక్క జ్ఞానము ఇది కప్పివేయబడి ఉంటుంది యోగమాయ చేత ఎందుకంటే వీడు మాయకు అధీనుడై ఉంటాడు అజ్ఞానము యొక్క గ్రిప్లో వీడు ఉంటాడు కాబట్టి వీడు తను సర్వజ్ఞ ఈశ్వరుడై నుండి కూడా తన యొక్క దైవత్వాన్ని వీడు ఆవిష్కరించుకోలేక దీను దీనహీనుడుగా దీనుడుగా హీనుడుగా బతుకుతూ ఉంటాడు కేవలము తెలుసుకోవడం తెలుసుకోకపోవడం తెలియడం తెలియకపోవడం కేవలం అంతే తేడా ఇంత తేడా ఏమీ లేదు పహచాన్ అంటే ఆ గుర్తింపు ఆ ఉండడం లేకపోవడం ఇంతే తేడా ఫరక్ అంత మాత్రమే ఇతర హీ తెలియడం తెలియకపోవడం ఇం చేతనే జ్ఞానీత్వాత్మైవమే మతం అంతట శంకర ముందు సంబంధ భాష్యంలో వచ్చింది అర్జునుడికి శ్రీకృష్ణుడికి అర్జునుడికి తేడా ఏమిటి అని శంకరుడు ప్రస్తావన చేసి అజ్ఞాన అజ్ఞాన ఉపహితమైన చైతన్యానికి అర్జునుడు అనిపడు జ్ఞాన ఉపహితమైన చైతన్యానికి శ్రీకృష్ణుడు అని పేరు అంటే అజ్ఞానోపాధి వల్ల అర్జునుడు వచ్చాడు జ్ఞానోపాధి వల్ల శ్రీకృష్ణుడు వచ్చాడు దట్ ఈజ్ డిఫరెన్స్ ఉపాధిని కనుక మీరు మార్చేస్తే అంటే ఆ జ్ఞానం తీసేసారనుకోండి అర్జునుల్లోంచి తీసేస్తే జ్ఞానైపోతాడు జ్ఞానైపోతే ఏమైపోతాడు ఇంకా శ్రీకృష్ణుడికి ఆయనకి తేడా అయి జ్ఞాని త్వాత్మైవేమత అంత సూక్ష్మంగా ఉంటుంది మనకి తెలుగులో సామెత వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు అలా అంటారు అలా అంటారు మీరు వినుంటారు ఎక్స్ప్రెషన్ అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది సో అదేవిధంగా హృదయంలో ఆత్మరూపుడుగా దేవుడు ఉంటాడు తెలుసుకుంటే నేనే ఆ దైవ శక్తి ఆ దైవీ దైవత్వం నేనే తెలుసుకోలేకపోతే నేను దీనిని హీనుడిగా మిగిలిపోతాను కాబట్టి వేద నవేద వేద ఈశ్వరుడు నవేద అజ్ఞాని జీవుడు దిస్ ఈజ్ ది డిఫరెన్స్ సో నేను హే అర్జున అహం వేద నేను సర్వమును తెలుసుకుంటున్నాను సర్వము అంటే ఏమిటండి అహం వేద సర్వం ఇప్పుడు దేశంలో సర్వము కాలంలో సర్వము దేశంలో సర్వము అంటే ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది నాకు తెలుసు అంటే దేశం కవర్ అయిపోయింది దేశం అంటే ఇంకెక్కడా అక్కడాయ్యే కదండి ఇంక వేరే ఏం లేదు మూడోది లేదు దేశం కవర్ అయిపోయింది కాలంలో సర్వము అంటే ఏమిటి భూతము వర్తమానము భవిష్యత్తు భూత భవిష్యత్తు అంటే సరిపడుతున్నాయి వర్తమానం మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయి కంటికి కనపడకుండగా ఉంటుంది మీరు భూత భవిష్యత్తును పట్టుకుంటే వర్తమానం ఉండదు ఎందుకని భూతం నిన్న భూతం రేపు భవిష్యత్తు ఈవేళ వర్తమానం ఈరోజు వర్తమానం ఈ రోజులో పొద్దున్న భూతం రాత్రి భవిష్యత్తు సో సంధ్యా సమయం వర్తమానం సంధ్యా సమయం చూడండి అలా కుంచుకుపోతుందో వర్తమానం సంధ్యా సమయంలో ఆ ఏడు అయింది ఇప్పుడు ఏడు ఏడు వర్తమానం ఐదు నిమిషాలు తక్కువ ఏడు భూతం ఏడు ఐదు భవిష్యత్తు ఏడు వర్తమానం ఏడులో ఏడు ఏడు గంటల పదిహేను సెకండ్లు కాబట్టి ఏడు గంటల పది సెకండ్లు భూతం ఏడు గంటల ఇరవై సెకండ్లేమో భవిష్యత్తు ఏడు గంటల పదిహేను సెకండ్లు వర్తమానం అలా వర్తమానం అఖిల లేకుండా పోతుంది మన జీవితాల్లో భూతం ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది వర్తమానం ఉండదు ఎంత భ్రమో చూడండి వాస్తవం ఏమిటి భూతం లేదు భవిష్యత్తు లేదు వర్తమానమే ఉంది దాని దాని పేర్లోనే ఉంది వర్తమానము ఏది ఏది ఉందో స య సహ వర్తమాన ఆ మానా కూడా పైగా కంటిన్యూస్ ప్రెజెంటెన్స్ అంటారు దాన్ని శానచ్ కాబట్టి ఏది కంటిన్యూస్గా ఏది మాత్రమే గలదో దాన్ని వర్తమానము అంటారు కానీ దురదృష్టం ఏంటంటే మనకి వర్తమానం ఏమిటో మనం ఎరగం ఎందుకంటే భూతము భవిష్యత్తు రెండు కప్పేసేట్టు వర్తమానం ఒక ఆయన నాకు శాండ్విచ్ ఇచ్చారు శాండ్విచ్ అని తిన్నాను ఇటు ఇటు బ్రెడ్ అటు బ్రెడ్ మధ్యలో ఏదో ఉంది అది ఏమిటండి అంటే ఏదో లెండి మీరు తినండి అబ్బా అలా కాదండి ఏదో అంటే ఎలా తింటామండి ఆ శాండ్విచ్లో ఏముందో మీరు కప్ప పిల్ల ఎలక పిల్ల పెట్టి ఏముందో చూడాలి కదా లోపల అది అది తీసి అసలు ఏముందో చూడండి లెట్ మీ సీ వాట్ ఇట్ ఈస్ మొట్లో పెట్టుకుని ముందు సో ఆ సో ఈ శాండ్విచ్ ఉంటుంది అది వర్తమానం ఉందా లేదా అన్నట్టుగా భూత భవిష్యత్తుల మధ్యన ఇరుక్కుపోయి ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది అలా ఉండకూడదు ఎనివే సర్వజ్ఞ అంటే ఎవరు గడిచిపోయిన వాటిని ఇప్పుడున్న వాటిని రాబోయే వాటిని సర్వము తెలిసినవాడు ఈశ్వరుడు ఏమీ తెలియనివాడు జీవుడు సో అహం సమతీతాని వేద వర్తమానాన్ని వేద ఏమిటి భూతాన్ని గడిచిపోయిన ప్రాణులను ఇప్పుడు ఉన్న ప్రాణులను భవిష్యత్తులో రాబోయే ప్రాణులను అన్ని ప్రాణులను నేను ఎరుగుడును ఇది సముద్రము గడిచిపోయిన తరంగాలు నాకు తెలుసు ఇప్పుడున్న తరంగాలు నాకు తెలుసు రాబోయే తరంగాలు కూడా నాకు తెలుసు అన్నట్టు అన్నీ సముద్రంలో పుడుతూ ఉంటాయి వెళుతూ ఉంటాం ఈశ్వరుడి ఈ జీవులు ఎవరు కూడా భిన్నంగా లేనేలేరు కాబట్టి ఈశ్వరుడికి ఈ జీవులందరూ నా ఎందే ఉన్నారు అని ఆయనకి తెలుస్తూ ఉంటుంది కానీ వీడికి తెలీదు వీడు నేను ఈశ్వరుని ఎందే ఉన్నాను నా బయట ఈశ్వరుడే ఉన్నాడు నా లోపల ఈశ్వరుడే ఉన్నాడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని వీడికి తెలీదు మాంతువేదన కష్టన్ నన్ను మాత్రం ఎవడు తెలుసుకోలేకపోతున్నాడు అని ఒక ఆవేదన అయ్యో అభిప్రాయంతో అంతేకాని నేను ఎవరికి తెలియదు అని గొప్పగా చెప్పిందేం కాదు సో ఇప్పుడు దీంట్లో ఒక రహస్యం ఉంది ఈశ్వరుడికి జీవుడికి వ్యవహారం ఉంటుంది ఈశ్వరుడికి ఒక వ్యవహారం ఉంటుంది ఏమిటా వ్యవహారము సృష్టి స్థితి లయకర్త అది ఈశ్వరు వ్యవహారం అంటారు ఈ ఆయన మాయాశక్తిని తన వశంలో పెట్టుకుని సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటాడు అది ఈశ్వరుని యొక్క వ్యవహారం ఈశ్వరుడు కాలాతీతుడు ఈశ్వరుడు కాలంలో అంతర్గతంగా వ్యవహారం ఉండదు కాలమునకు అతీతమైన వ్యవహారం సృష్టి స్థితి లయ కర్త జీవుడు అవిద్యా వ్యవహారం ఉంటుంది జీవుడికి భూత వర్తమాన భవిష్యద్ వ్యవహారంలో వీడు ఉంటాడు కాలము చేత బుడై ఉంటాడు జీవుడు కాబట్టి జీవుడి వ్యవహారము కాలాంతర్గతమై కాలము చేత వీడు ఉంటాడు కనుక అలా ఉంటుంది భూత భవిష్యత్ వర్తమాన రూపంగా ఉంటుంది జీవుడు యొక్క వ్యవహారం ఈశ్వరుని వ్యవహారం అలా ఉండదు ఈశ్వరుడు నిన్న ఇవాళ రేపు అలా ఉండదు ఆయన వ్యవహారం సృష్టి స్థితిల రూపంగా ఆయన వ్యవహారం ఉంటుంది అంటే కాలాన్ని సాక్షిగా తెలుసుకుంటాడే తప్ప కాలము చేత బంధింపబడదు సరే మంచిది ఈ చర్చ వల్ల మనకేమిటి ఉపయోగం అంటే మీరు భూత భవిష్యత్ వర్తమానముల యొక్క ప్రవాహాన్ని సాక్షి రూపంగా దర్శిస్తూ ఐడెంటిఫై కాకుండా ఉన్నట్లయితే మీరు ఈశ్వరుడైపోతాడు ఆత్మ సాక్షి సకల బుద్ధి ప్రత్యయ సాక్షి ఆత్మ ఆత్మకి పరిభాష చెప్పారు శంకరుడు ఆత్మా ఆత్మ అంటూ ఉంటారు పొద్దున్నే లేస్తే సాయంకాలం దాకా మేకలాగా మేక మే మే మే అంటూ ఉంటుంది అలాగే వేదాంతి ఆత్మా ఆత్మా ఆత్మ అంటూ ఉంటాడు వంద సార్లు ఉంటాడు తెల్లారు లేస్తే ఏమిటా ఆత్మ అన్నిసార్లు అంటున్నావు ఆత్మ ఆత్మకి పరిభాష ఏమిటి చెప్పు నువ్వు పరిభాష తెలిస్తే దాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవచ్చు కదా సకల బుద్ధి ప్రత్యయ సాక్షి బుద్ధిప్రచయాలు ఏమి ఉంటాయో మీరు ఆలోచించండి బుద్ధిప్రచయాలు అంటే ద థాట్స్ ద ఫ్లో ఆఫ్ థాట్స్ థాట్స్ ఎలా ఉంటాయి భూతానికి సంబంధించిన థాట్స్ ఉంటాయి భవిష్యత్తుకి సంబంధించిన థాట్స్ ఉంటాయి వర్తమానానికి సంబంధించిన థాట్స్ ఉంటాయి ఎంతకంటే ఇంకో ఫోర్త్ కైండ్ ఆఫ్ థాట్స్ ఏదైనా ఉంటుందా ఉండదు అన్నీ వచ్చేసాయి వీటితోటి తదాత్మ్యాన్ని చెందకుండగా సాక్షి రూపంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ఆత్మ మరి ఈశ్వరుడు కదా ఆత్మ ఎలా అయ్యాడు ఈశ్వరుడు అంటున్నాడు కదా నేను తెలుసుకుంటూ ఉంటాను సాక్షి కదా ఈశ్వరుడు అంటే అదే దాని మాటే ఈశ్వరుడే ఆత్మ ఆత్మయే ఈశ్వరుడు అంటే అర్థమేంటి మీకు వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించచ్చు మీరు బుద్ధిప్రత్యయ సాక్షిగా నిలిచి ఉంటే ఆ ఈశ్వరుణ్ణి నేనే అనే ఆ అవగాహన మీకు ఆటోమేటిక్గా కలిగిపోతుంది బుద్ధిప్రత్యయ సాక్షిగా నిలిచి ఉండడమే చేయాల్సింది మాంతు వేదన కశ్చన నేను సర్వమును తెలుసుకుంటూ ఉన్నాను సాక్షి చైతన్యంగా నన్ను ఎవడూ తెలుసుకోలేకున్నాడు సో చూద్దాం మహర్షికర్లే ఉంటారును యత ఏం అతహా వేదేతి అవతారిక నేను యోగమాయ చేత కత్తి వేయబడి నన్ను ఎవడూ తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి అని కనక్షన్ పెద్ద ఇంకా అంతకంటే అవతారిక ఏంటి అది అహంతు వేద నేనైతే తెలుసుకుంటున్నాను సమతీతాని సమతిక్రాంతాని భూతాని గడిచిపోయిన ప్రాణులను నేను తెలుసుకుంటున్నాను వర్తమానాన్ని చార్జున ఇప్పుడు మిగిలి ఉన్న ఇప్పుడు ప్రస్తుతంలో జీవించి ఉన్న ప్రాణులను కూడా నేను తెలుసుకుంటున్నాను భవిష్యాన్ని చ భూతాని రాబోయే ప్రాణులను కూడా నేను తెలుసుకుంటాను ఎందుకంటే ఈశ్వరుడు కాలస్వరూపుడు ఈశ్వరుడు కాలరూపంగా ఉంటాడు అంచేతనే ఈశ్వరుణ్ణి ఆరాధించే సందర్భంలో ఈశ్వర తత్వాన్ని మహర్షులు ప్రతీకాత్మకంగా మనకు అందజేశారు ఈశ్వరుడు చేతిలో చక్రం ఉంటుంది చేతిలో పెట్టుకుంటాడు చక్రం వేలుతోటి ఈ వేలుతోటి చక్రం పెట్టినప్పుడు ఆ చక్రం మూమెంట్ని దాని కదలికని ఈ వేలు శాసిస్తూ ఉంటుంది వేలు చక్రం అంటే కాలచక్రం ఉన్నవాళ్ళు అనుకుంటారు చక్రం అంటే అది మామూలు పెంగాణితోటో లేకపోతే స్టీల్ తోటో చేసిన చక్రం అలా కాదు దానికి పురాణ దృష్టి దార్శనిక దృష్టి అని పురాణ దృష్టి అంటే స్టీల్తో చేసిన చక్రం స్టీల్ కాదు బంగారంతో చేస్తుంది బంగారంతో చేసిన చక్రం అది ఎలా పనికి వస్తుంది ఏమో మొత్తానికి వాటేవాడు ఇది పురాణ దృష్టి ద దృష్టి ఏమిటి కాలచక్రం అండి కాలచక్రం దీంట్లో రెండు తెలుసుకోవాల్సినవి ఉంటాయి ఒకటి కాలము చక్రాకారంగా ఉంటుంది కాలము స్ట్రైట్ లైన్లో ఉండదు ఏరోలైక్ టైం ఉండదు ఏరోలైక్ టైమ్ ఈ జయమిస్తున్నాం అది ఒక కల్పితం అలాగంటది ఏంటంటే గ్రిగేరియన్ క్యాలెండర్ నుంచి వచ్చింది మనకి దురదృష్టం మన క్యాలెండర్ ఏరోలైక్ ఉండదు మన హిందూ క్యాలెండర్ తీసుకోండి హిందూ క్యాలెండర్ ఎలా ఉంటుంది సైక్లితే ఉంటుంది పొగలు రాత్రి పొగలు రాత్రి పొగలు రాత్రి ఆది సోమ మళ్ళీ ఆది సోమమంగళ జనవరి ఫిబ్రవరి చైత్ర వైశాఖ మళ్లీ చైత్ర వైశాఖ ఋతువులు వసంత ఋతువు గ్రీష్మతువు మళ్ళీ వసంత ఋతువు గ్రీష్మతువు సంవత్సరాలు ప్రభవ వైభవ మళ్లీ ప్రభవ వైభవా యుగాలు సో సత్యత్రేత ద్వాపర కలి మళ్లీ సత్యత్రేత ద్వాపర కలి స్ట్రైట్ లైన్ ఏమీ ఉండదు సైక్లిక్ మొత్తం కాలమంతా కూడా చక్రాకారంగా ఉంటుంది ఆ కాలాన్ని మనం ఆ కాలంలో బంధింపబడి పరిభ్రమిస్తూ ఉంటాం మనం తిరుగుతూ ఉంటాం తిరగడానికి కాలం ఉండాలి కదండీ వెరాజ్ ఈశ్వరుడు ఆయన తిరగడు ఆయన ఏం చేస్తాడు ఆ చక్రాన్ని తను వేలు పెట్టుకుంటాడు చక్రం తిరుగుతుంది అది అది దాని రహస్యం కాబట్టి ఆయన చక్రం పట్టుకున్నాడు అంటే ఇలాగా ఫిజికల్ చక్రం పట్టుకున్నాడు అనేది ప్రతీకది ఒక సింబల్ సింబల్ చెప్పే సందర్భం కనుక చెప్తున్నాను పురాణంలో ఆ ప్రతీక దృష్టి లేకుండగా దా దార్శనిక దృష్టితోటి పురాణాన్ని అర్థం చేసుకోవాలి దార్శనిక దృష్టి లేని పురాణ దృష్టి వ్యర్థం యూస్లెస్ పురాణ దృష్టి లేని దార్శనిక దృష్టి స్వతంత్రం పురాణ దృష్టి లేకుండా సరిపడుతుంది దార్శనిక దృష్టి ఇండిపెండెంట్గా ఉంటే సరిపడుతుంది పురాణ దృష్టితో కూడిన దార్శనిక దృష్టి అంటే దార్శనిక దృష్టి పురాణ దృష్టికి ఒక వాల్యూని కలిగిస్తుంది కాబట్టి పురాణ దృష్టికి ఒక శోభ వస్తుంది దృష్టి ఉన్నట్లయితే దార్శనిక దృష్టి లేని పురాణ దృష్టి అది అది వ్యర్థము దానివల్ల ఉపకారం ఏమీ ఉండదు పైగా మిస్లీడింగ్గా కూడా ఉంటుంది మరి ఇవన్నీ నేను మొహమాటం లేకుండా చెప్తున్నా మిమ్మల్ని పెద్దలందరినీ కూర్చోబెట్టి మీరు గమనించండి ఎవరు చెప్పరు అలాగా కుండదలు కొట్టినట్టు ఎవరు చెప్పరు అలా కన్సోల్ చేసి పంపించేస్తారు అలాగా దానివల్ల ఉపకారం ఉపక ఉపయోగమే ఉంటుంది ఎవరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్తే ఆయన ఏదైనా అనారోగ్యం చేస్తే నువ్వు లంకనం చేయి ఏదు ముందు తాగు గట్టిగా చెప్పి పంపిస్తే ఆ రోగం తగ్గుతుంది డాక్టర్ గారు నేనేమో కొత్త అవిగా పెట్టారు వేసుకోవచ్చు కొంచెం వేసుకోండి పర్వాలేదు మరి మా ఇంట్లో ఐస్ క్రీమ్ కొనిపెట్టారు కదా కొంచెం తినండి ఎక్కువ తినకండి పర్వాలేదు ఐస్ క్రీమ్ మంచిది కాదు రోగానికి అయినా కూడా కొంచెం తినండి ఎక్కువ అలాగే చెప్తే వీడు రోగం ఎప్పుడు తగ్గారు కాబట్టి మనం కూడా ఆ స్వరూపాన్ని తెలుసుకునే మొహమాటం లేకుండా స్పష్టంగా తెలుసుకోవాలి అదే మాంతువేదన కష్టనా నన్ను ఎవడూ స్పష్టంగా తెలుసుకోలేకపోతుంది తెలుసుకునేవాడు ఒకడు ఉంటాడు ఆ మాట వస్తుంది ఇప్పుడు లోకంలో మరి ఈశ్వరుణ్ణి తెలుసుకుంటూనే ఉన్నారే ఎవడు తెలుసుకోడని అలాగ మీరు ఎలా చెప్పగలరు ఈశ్వరుణ్ణి తెలుసుకుంటున్నారు కదా అంటే నో అలా కాదు తత్వత తెలియాలి తత్వంగా తెలియాలి గుణతహ తెలుసుకుంటారు ఈశ్వరుడు దయాసముద్రుడు అంటాడు దయానిధి సో అంటే ఈశ్వరుని యొక్క ఒక గుణాన్ని మీరు చెప్పారు సో గుణంగా తెలిస్తే సరిపడతాం తత్వం తెలియాలి లేకపోతే ఈశ్వరుడు అనగానేమి మీకు తెలియదా ఈశ్వరుడు ఎవరో రామ రామ రాముడే ఈశ్వరుడు అంటే నామం తెలిసినట్టయింది తత్వం తెలిసినట్టు ఎక్కడైంది రామనామాన్ని కూడా దాన్ని తత్వం తెలిసి కీర్తించాలి ఉనికి నామం ఒక్కటి పట్టుకుంటే తెలిసి నామ రామ రామనామమునా ఏదో అలాగంటుంది అంటారు త్యాగరాజస్వామి కూడా కాబట్టి తత్వాన్ని తెలిసి నామాన్ని జపించాల్సి ఉంటుంది కేవలం నామాన్ని పట్టుకుని నామాన్ని కేవల నామం వల్ల పూర్తి సమగ్రమైన జ్ఞానం కాదు ప్రతిదానికి ఫలం ఉంటుంది కానీ సమగ్రమైన జ్ఞానం అన్నది మీకు తత్వం నుంచి వస్తుంది చాలామంది నామం తెలుసుకుంటారు ఎప్పుడైతే నామమే దేవుడని మీరు నామం అంటే ఇది కాదు నామం అంటే పేరు నామమే దేవుడు అనుకుని మీరు ఎప్పుడైతే నిర్ధారణ చేశారో ఇంకోహడు అంటాడు ఆ ఇంకో పేరు పెడతాడు వాడు ఇంకోహడు దీని మీద స్వామి రామతీర్థ ఒక చక్కటి కథ చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ పెద్ద స్టోరీ ఏం కాదు ఆయనే దాన్ని స్పిన్ చేసి చెప్పారని నాకు అనిపించింది ముగ్గురు ఉన్నారు చైనా జపాన్ వాడు ఇండియన్ సింగపూర్లో కలుసుకున్నారు ఈ ముగ్గురును ఎండా దాహం దాహం వేసేస్తోంది ముగ్గురికి కూడా ఇప్పుడు ఈ బాధ ఈ పేడని పొంద పేడ నుంచి నివృత్తి కావాలి వీళ్ళకి నివృత్తి కావాల్సి వస్తే ఏ కలిసా హోతా హై అని చర్చ మొదలుపెట్టారు ఈ దాహ బాధ నుంచి నివృత్తి కోసం అంటే ఇండియన్ చెప్పాడు పానీ అన్నాడు వీడు పానీ అన్నాడు పానీ అంటే జలవనర్థం కదా చైనావాడు ఇంకేదో చెప్పాడు చైనా భాషలో చెప్పాడు జపాన్ జపాన్ భాషలో చెప్పాడు వీళ్ళ ముగ్గురు దెబ్బలాడుకుంటున్నారు దాహ బాధ పడుతూనే ఉన్నారు దాహం తీరలేదు ఆ దాహంతో ఆ బాధతోటి ఓవైపు దెబ్బలాడుతున్నారు ఇంకోవైపు బాధను అనుభవిస్తున్నారు ఏమిటి దెబ్బలాట ఈ బాధ పోవడానికి కావలసింది పానీ కాదు అంటాడు ఆ చైనావాడు ఆ చైనావాడు ఏదో పదం కదా ఏదో ఉంది అది కాదు అని ఇండియన్ వాడు ఈ రెండు కాదు అని జపాన్ వాడు ఉంటాడు వాడి పేరు వాడిపెట్టి ముగ్గురు కూడా దాహ బాధతో మహా కష్టపడిపోతూ ఉంటారు వీళ్ళ ముగ్గురు కొట్టేసుకుంటూ ఉంటారు దాహ బాధ పడిపోతూ ఆ నయం కోసం దెబ్బలు పడుకుంటూ ఉంటారు అప్పుడు ఒక ఆయన ఏం చేస్తాడంటే ఈ కథ రామతీర్థం చెప్పారు బాగా చెప్పారు ఒక ఆయన వీళ్ళని ఆపుతాడు ముందు కొట్టుకోవడం మానే నేను మీకు ఉపాయం చెప్తాను అని ఆ ఇండియన్ వాడిని లోపల గదిలోకి తీసుకెళ్తాడు వీళ్ళిద్దరిని బయటట్టే పోతామని అంటే నీళ్లు చూపించి ఇదేనా నీ నువ్వు అంటున్నా పా నీ అంటాడు అవునంటాడు తాగు వీడ పాన్ని తాగేసి బయటకు వచ్చి అటు నుంచి వేరే ఇంకో ఇంకో డోరం పడు పంపిస్తాడు ఇప్పుడు చైనా వాడిని లోపలికి తీసుకెళ్తాడు నీళ్లు చూపించి వాడి చైనా భాషలో ఏదో పేరు పెట్టి దెబ్బలాడుతున్నాడు కదా ఇదేనా నువ్వు అంటావు అవును ఇదే అంటాడు ఆ సరే తాగు అని వాడిని పంపిస్తాడు ఇప్పుడు జపాన్ వాడిని సో వీళ్ళ ముగ్గురు కూడా ఎందుకు దెబ్బలాడుకున్నట్టు వాళ్ళ ముగ్గురు తాగింది ఒక్కటే కాబట్టి కేవలం నామమే దేవుడు అంటే చూడండి ఎంత డేంజర్ ఉందో దాంట్లో ఈ రెలిజియస్ కాన్ఫ్లిక్ట్లో మీకు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కొట్టేసుకుంటూ ఉంటారు దాంట్లో దేవుడు యొక్క పేరు గురించి దెబ్బలాట ఉంటుందని తెలుసా నామం గురించే దెబ్బలాట ఒకప్పుడు రూపం కూడా మీరు జత చేయొచ్చు దాన్ని బేసికల్గా నామాన్ని గురించి రాముడు దేవుడని వీడంటే కాదు రహీం దేవుడని ఇంకొకడు ఉంటాడు రహీం ఎక్కడి నుంచి వచ్చింది హిరీం నుంచి వచ్చింది హిరీం తిరగబడి రహీం అయింది హింస తిరగబడి సింహం అయినట్టుగా హిరీం తిరగబడి రహీం అయింది అంటే హరి హరి హిరీము ఒకటే హరి అంటే రాముడే కాబట్టి రాముడే రహీం అయ్యాడు రాముడు అటుకేసల్లా మిడిల్ ఈస్ట్కి వెళ్ళి మళ్ళీ వాపసు వచ్చేప్పుడు రహీంలా వాపసు వచ్చాడు కానీ వీళ్ళు వీళ్ళు గట్టిగా కొట్టేసుకుంటూ ఉంటారు నామం కోసం కొట్టుకుంటారు కానీ చిత్రం ఏంటంటే వీడు ఏది రామ్ అంటున్నాడో వాడు ఏది రహీం అంటున్నాడో అది ఒకే తత్వం అని వీళ్ళిద్దరూ తెలుసు ఇద్దరికీ కూడా దాహం తీరిపోయి ఇద్దరూ సుఖంగా ఉండొచ్చు వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి నామం పట్టుకుని నామం తెలుసుకుని నాకు దేవుడు తెలిసేడు అనడం తప్పు గుణం తెలుసుకుని నాకు దేవుడు తెలిసాడు అండం తప్పు గుణములకు అతీతుడు ఈశ్వరుడు నామరహితుడు మన సౌకర్యం కోసం నామాన్ని పెట్టుకున్నాం తర్వాత ఇంకా ఇలాగంటే రూపం ఈశ్వరుడు నల్లని వాడు అంటాడు నల్లని వాడు అని పద్యం రూపం నల్లని వాడు పద్మనయనం మూలవాడు అన్న రూపం ఉపాసన కోసం చెప్పిన రూపం అంతేగాని మీరు అమెరికా వెళ్ళి నల్లని వాడు అని ట్రాన్స్లేట్ చేస్తే ట్రబుల్లో పడతారు సో కాబట్టి సో ఇట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఇప్పుడు శ్రీకృష్ణుడి చర్మం నల్లగా ఉందా లేకపోతే తెల్లగా ఉందా వాట్ ఈజ్ దే వాట్ ఈజ్ దాట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ చర్మం యొక్క రంగు ఈజ్ నాట్ ది పాయింట్ ఇంకా ఉపాసన కోసం అలా ఏదో చెప్తారు ఆయన శ్రీకృష్ణుడు నల్లని వాడు అంటే కృష్ణ బ్లూ కలర్ అన్నారు నల్లని అంటే బ్లూ అని బ్లూ కలర్ అని ఎందుకన్నారంటే ఈ కథ మీరు విన్నారా కథ ఏంటంటే ఒక మహాత్ముడు కాలేజీ విద్యార్థులని అడ్రస్ చేసి ఉపన్యాసం చెప్తున్నాడు మద్రాసులో ఏదో కాలేజీ మైలాపూర్ కాలేజీ ఏదో పెద్ద కాలేజీ అక్కడ విద్యార్థులు ఎంఎస్సీ వాళ్ళు చదివి విద్యార్థులందరూ సమావేశమయ్యారు ఎంఏ యూనివర్సిటీ విద్యార్థులు ఈ మహాత్ముడిని పిలిచారు అడ్రస్ చేయమని ఈయన ప్రశ్నలు సమాధానాలు సందర్భంగా అడిగాడు ఏమని అడిగారంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు బ్లూ కలర్లో ఉన్నట్టుగా చెప్తారు బ్లూ నీల నీలవర్ణ ఎందువల్ల అని అడిగారు ప్రతీక దాంట్లో ఉండే దార్శనిక దృష్టి ఏమిటని అడిగాడే దార్శనిక దృష్టి లేని పురాణ దృష్టి వ్యర్థం అని మీకు నేను మనం చేస్తున్నాను ఆయన అడిగారు అడిగితే ఒక ఆయన తెచ్చాడు చూడండి బ్లూ కలర్ సింబలైజెస్ ఇన్ఫినిటీ మీరు ఆకాశం చూడండి ఆకాశం అనంతం నీలంగా ఉంటుంది నీలాకాశము సముద్రం కూడా అనంతం అంటే మనకి తెలుసున్నంతలో అనంతమే కదా అది కూడా నీలంగా ఉంటుంది కాబట్టి నీలవర్ణము అనంతత్వానికి చిహ్నం ఇంక ఏ రంగు అనంతానికి చిహ్నం కాదు శ్రీరాముడు పరబ్రహ్మ శ్రీకృష్ణుడు పరబ్రహ్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీరామ చంద్ర పరబ్రహ్మనే నమహ కాబట్టి అనంతత్వానికి చిహ్నం అని చేత అనంతత్వానికి కలర్ కోడ్ ఏమిటి నీలవర్ణము అని చెప్పాడు మహాత్ము ఒక కుర్రాళ్ళు లేచి చెప్పాడు ఆ మహాత్ముడు చాలా గొప్పగా ప్రశంసించాడు చాలా బాగా చెప్పాడు తను అని ప్రశంసించాడు ఆ మహాత్ముడు స్వామి వివేకానంద ఆ సమాధానం చెప్పిన తను రాజాజీ అది సరే కాబట్టి దార్శనిక దృష్టి ప్రతి అంశంలోనూ కలిగి ఉండాలి కనుక ఆయన రూపమిట్టిది ఆయన ఆకారం ఇట్టిది ఆయన గుణమిట్టిది కొంతమంది కర్మత చెప్తారు ఆయన కంసుణ్ణి చంపాడు అంటాడు లేకపోతే హిరణ్యకశిపుణ్ణి చంపాడు అంటారు లేకపోతే హిరణ్య కశిపుణ్ణి కూడా సింబాలిక్ ప్రతీకాత్మకం కంసుణ్ణి చంపడం కూడా సింబాలిక్కే ప్రతీకాత్మకం కంసుడు అంటే కసాయి వాడు క్రూరత్వాన్ని సంహరించాడు అర్థం సో కస్ కస్ కోసేస్తాడు ఎనీవే సో కనుక ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క స్వరూపాన్ని చెప్పినట్టు కాదు ఈశ్వరుని యొక్క స్వరూపం కాదు ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసున్నవాడు చాలా అరుదుగా ఉంటాడు ఈశ్వరుడు శుద్ధ చైతన్య స్వరూపుడై ఆత్మరూపంగా ఉంటాడు అని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు చాలా అరుదు చాలామంది అలా తెలుసుకోరు తర్వాత ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకున్నవాడు నేను ఈశ్వరుణ్ణి తెలుసుకున్నాను అని చెప్పడు ఆయన కాముగా సైలెంట్గా ఉంటాడు సో ఎవడైతే నేను తెలుసుకున్నాను అంటాడో వాడు తెలుసుకున్నవాడు కానే కాదు ఎస్యామతం తస్యమతం మతం ఎస్య నవేద సహా కాబట్టి తెలుసున్నవాడు నేను తెలుసుకున్నాను అని చెప్పడు నేను తెలుసుకున్నాను అని చెప్పినవాడు వాడికి తెలుసున్నది ఏమీ లేదు ఇదో విడ్డూరం ఈ ప్రపంచంలో ఉండే అనేక విడ్డూరాలలో ఇదో విడ్డూరం తెలిసిందన్నవాడికి తెలియదు తెలియదు అన్నవాడికి తెలుసును అంటే తెలియదు అండమంటే మాంతువేదన కష్టన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే దేవుడు నాకు తెలుసును నేను దేవుణ్ణి తెలిసేసాను అని అనుకూడదు ఎందుకంటే మీరు బుద్ధిని ఉపయోగించి తెలుసుకున్నది దేవుడు అవుతుంది It ఇట్ ఓన్లీ బికమ్స్ ది కాన్సెప్ట్ God, గాడ్ నాట్ గాడ్ కాబట్టి ఈశ్వరు నేడలో ఎటువంటి దృష్టికోణం ఉండాలి మాంతు వేదన కష్టన ఇత్యాది వాక్యముల యొక్క తాత్పర్యం ఏమిటంటే ఈశ్వరుడు ఇట్ ఈజ్ రియాలిటీ అన్నోన్ అండ్ అన్నోయబుల్ అనే ఒక అద్భుతమైన భావనతో ఈశ్వరుణ్ణి నేనెలా తెలుసుకోగలుగుతాను అని నేను తెలియజాలను అని ఒక అద్భుత ఆశ్చర్య భావనతోటి వీడు శరణాగతి చేసేస్తాడు సరెండర్ అయిపోతాడు హిజ్ మై ఎబిలిటీ టు నో ఈస్ జస్ట్ నాట్ ఎనఫ్ అని వాడు ఏం చేస్తాడంటే ఆ అభిమానాన్ని అహంకారాన్ని నేను జ్ఞాతను ద్రష్టను అనే అహంకారాన్ని పూర్తిగా సరెండర్ చేసేస్తాడు చేసే అంటాడు హౌ కెన్ ఐ నో ఈశ్వర హౌ కెన్ ఎనీబడీ నో ఈశ్వర అని అంటాడు అదిగో ఆయనకి తెలుసు మాంతు వేదన కష్టన ఈశ్వరుణ్ణి మీరు ఘటపటాధిపతి నవేత్తి ఇగో ఇది ఘటము అది పటము అది దేవుడు మీకు చెప్పాను ఇంతకుముందు ఒకసారి నేను హృషికేశ్లో నా వాకింగ్కి వెళ్ళినప్పుడు నా చేతిలో భగవద్గీత పుస్తకం ఉంది గీతాప్రస్ వాళ్ళ పుస్తకం దాని మీద బొమ్మ ఉంటున్నాను వాకింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలు మహారాజు మహారాజాని దగ్గరకు వచ్చి మహారాజ్ భగవాన్ కుది కాబో అల్లరి పిల్లలు వాడు నా వేషం చూసి వాడికి ఏం ప్రశ్నట్టుగా వాడికి తెలుసు వీళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారు పిల్లలు భగవాన్ కోది కాేవుణ్ణి చూపించమన్నాడు అంటే నేను ఈ బొమ్మ చూపించాను ఈ శ్రీకృష్ణుడు బొమ్మ అంటే వాడు అన్న ఓ నహి అసలీ అసలీ భగవాన్ కోది కావున్నాడు వాడిని తెలివితే కాబట్టి అసలీ భగవాన్ పట్టుకోవాలి అది మాంతువేద నకష్టన అందుకనే ఇప్పుడు ఇప్పుడు లోకంలో ఎలా ఉంటారంటే మాంతువేద నకర్చనాకి నేను చెప్తున్నా చూడండి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అంటే ఏమిటి అన్నారనుకోండి వైకుంఠంలో ఉన్నాడని చెప్తాడు వైకుంఠం ఎక్కడుందిరా వైకుంఠం ఎక్కడుందంటే తెలీదు ఆ మాత్రం తెలీదు అయ్యా నాకు తెలియదు నువ్వు చెప్పు ఓకే చూడు ఇది భూలోకం కదా ఓకే దీనిపైనే ఉంది భూవర్లోకం ఉన్నది ఆ పైన ఏముంది సువర్లోకం ఆ పైన మహహ ఆ పైన జనహ ఆ తర్వాత తపహ ఆ తర్వాత సత్యం ఆ సత్యం పైన ఉంది వైకుంఠలోకం అని చెప్పాడు క్యా బాత్ సో అంతే అని ఒకడన్నాడు ఇంకొకడన్నాడు ఈశ్వరుడు మీకు తెలీదా తిరుపతిలో ఉన్నాడు అన్నాడు లేకపోతే కాశీలో ఉన్నాడన్నాడు కాశీలో ఆ దేవాలయంలో ఉన్నాడు తిరుపతిలో ఈ దేవాలయంలో ఉన్నాడు అని ఇంకొకటి చెప్పాడు ఇంకొకడన్నాడు ఈశ్వరుడు ఈ సత్యం మీకు తెలీదండి విశ్వం సర్వ జగద్రూపంగా ఉన్నాడు మన ముందు భూమి ఆకాశము వాయువు జలము అగ్ని సూర్యుడు చంద్రుడు ఇన్ని రూపాలుగా ఈశ్వరుడే ఉన్నాడు ఈశ్వరుడు ఈ జగత్తు యొక్క అభిన్న నిమిత్తోపాదానమై ఉన్నాడు అని ఇంకొకటి చెప్పాడు సరిపడదు అది కూడా సరిపడదు చాలా ముందుకు వచ్చాం కానీ ఫైనల్గా ఈశ్వరుడు తెలీదా లోపల బయట ఆత్మరూపంగా ఉన్నాడు అని ఎవడైతే ప్రత్యేక అభిన్నంగా ఆత్మ అభిన్నంగా ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడో వాడే తెలుసున్నవాడు ఇతరుడు ఎవడూ కూడా తెలుసున్నవాడు కానే కాదు మాంతువేద నశ్చన మద్భక్తం మచ్చరణం ఏకం ముక్త్వా నన్ను శరణు వేడి అంటే తన యొక్క అహంకారాన్ని పరిచ్ఛిన్న భావాన్ని పూర్తిగా సమర్పించి వేసి శరణాగతి చేసి ఈశ్వరుని ఎడల నిష్కామభక్తి అనన్యభక్తి అనన్యభక్తి అని ఉంది గీతలో అనేక పర్యాయాలు వస్తున్నాయి అంటే ఈశ్వరుడు వేరు నేను వేరు అనే భేదపూర్వకమైన భక్తి కాకుండా ఈశ్వరుడే గలడు నేననే పరిచ్ఛిన్న భావము లేదు అనే అనన్యభక్తి చేయమన్నారు అలా చేసినట్లయితే వాడు ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోగలుగుతాడు శ్రీరామకృష్ణవారు దృష్టాంతం చెప్పేవారు ఇప్పుడు గంగానదిలో స్నానం చేయడానికి అక్కడ ఘాట్ కడతారు ఆ ఘాట్ కట్టి ఆ ప్రవాహంలోకి వెళ్లకుండా ఉండడం కోసం ఒక పోల్ బ్యాంబూ పోల్ ఒకటి అడ్డంగా కడతారు ఈ బ్యాంబూ పోల్ యువతల నీళ్లలో మీరు స్నానం చేయాలి తప్ప ఈ బ్యాంబూ పోల్ దాటి అవతలకు వెళ్ళకూడదు ఇప్పుడు ఏమైపోయింది ఈ బ్యాంబూ పోల్ కట్టేపటికి గంగానది రెండు మొక్కలు అయింది మన దృష్టిలో ఈ పోల్కి యువతలో ఉన్న గంగానది పోల్కు అవతల ఉన్న గంగానది అదేవిధంగా నేను అనే పరిచ్ఛిన్నమైన అహంకారాన్ని ఎప్పుడైతే వీడు కలిగి ఉంటాడో అప్పుడు వెంటనే ఆ ఈశ్వర చైతన్యము సర్వవ్యాపకము సర్వము తానే ఉన్న ఆ చైతన్యం రెండు ముక్కలైంది ఒక ముక్క జీవ చైతన్యము రెండోది ఈశ్వర చైతన్యము ఈ పోల్ తీసేశారనుకోండి ఆ గంగానదిలోంచి ఒకటే నది రెండు లేనే లేవు అక్కడ ఈ పోల్ ఉన్నప్పుడు కూడా రెండు లేవు అప్పుడు ఒకటే కానీ రెండు ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది ఆ పోల్ మూలంగా అదేవిధంగా అహంకారం మూలంగా ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు నేను వేరుగా ఉన్నాను అనే భ్రమ కలుగుతుంది ఈ అహంకార ఈ పోల్ తీసేయడం అంటే ఈ అహంకారాన్ని ఈశ్వరుడికి సమర్పించి శరణం అలా ఎవడైతే చేస్తాడో వాడే ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోగలుగుతాడు ఈ శ్లోకాన్ని పూర్తి చేసేద్దాం అయిపోవచ్చింది మత్వ వేదనాభావాదేవా మాం భజతే ఇప్పుడు లోకులు జనులు జగత్తుని ఉపాసిస్తారు జగత్తుని సేవిస్తారు తప్ప జగత్తుకు అధిష్టానంగా ఉండే ఈశ్వరుణ్ణి ఉపాసించరు ఈశ్వరుణ్ణి సేవించరు కారణమేమి అంటే కేవలము అజ్ఞానం మట్టితే అజ్ఞానం చేతనే జగత్తులో సర్వవ్యాపకుడ ఈశ్వరుడు ఉన్నా మనం నామరూపములే సత్యమనే భ్రమలో పడి ఆ నామరూపములు ప్రతీయమానములయ్యే నామరూపముల వెంట పరుగులు తీస్తూ వాటి వల్ల ఉద్ధరింపబడతామనే భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు ఆ నామరూప బుద్ధిని నిరాకరించి ఎంతవరకైతే నామరూపములు మాత్రమే సత్యము అని వీడు అంతవరకు వీడికి ఆత్మస్వరూపము తెలిసే ప్రసక్తే లేదు ఎప్పుడైతే నామరూపములు మిథ్యా అది సత్యము కాదు అని గ్రహిస్తాడో రామరూపంలోకి అతీతమైన తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడో అప్పుడే తన ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి మానవుడు తెలియగలుగుతాడు కంక్లూడ్ హియర్ రేపు నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ ఓం పూర్ణ మధ పూర్ణ పూర్ణ